అస్సలం అయికు వరహతూల వరకాతూ అలహదు వస్లాతూ వసలం అలా రసూల్లా అమ్మాబాద్ మహాశైలారా రుజుమార్గం టీవీ ప్రేక్షకులారా మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం ఈరోజు మనం ప్రవక్త మహనీయ మొహమ్మద్ సల్లాహు అలైవసం కొందరి సహాబాలకు వారి యొక్క కొన్ని సత్కార్యాల మూలంగా వారికి ఇహ లోకంలోనే స్వర్గం యొక్క శుభవార్త ఏదైతే ఇచ్చారో వారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము ఈ విధంగా మనలో కూడా అలాంటి సత్కార్యాలు చేసే అటువంటి ప్రోత్సాహం కలగాలని తిరుమిది మరియు ముస్తద్ర ఖాకిం గ్రంథాల్లో వచ్చిన ప్రకారం హారితుబ్ ఇబ్ను నహ్మాన్ అని ఒక సహాబి అతని గురించి ఒక సందర్భంలో ప్రవక్త సలల్లాహు అలైస్లం తెలిపారు దహల్తుల్ జన్నా నేను స్వర్గంలో ప్రవేశించాను فسمعت فيها قراءة أندلو قرآن بارعين أني ونانو فقلت من هذا إتنو يورو يورو قرآن بارعين أمتستل ندي أني ننجانو فقالوا هذا حارثة من نعمان إتنو حارثة من نعمان أني ناكو تلقى بني كذلك البر كذلك البر ఒకనబారన్వి ఉమ్మి అప్పుడు ప్రవక్త సలు తెలిపారు ఇలాగే ఉంటుంది సత్కార్యం మంచి సేవల యొక్క పుణ్యం ఆయన తన తల్లి పట్ల చాలా సద్వర్తనతో మెలిగేవాడు తల్లి పట్ల సత్సహకారం మరియు సత్కార్యంతో మెలిగేవాడు అయితే మహాశివులారా హారి బిన్ రొమాన్ స్వర్గంలో ఉన్నట్లు ఆయన కురాన్ పారాయణం చేస్తున్నట్లు ప్రవక్త సల్లల్లాహు అలైవసం చూశారు అది ఏ కారణంగా ఆయన విశ్వాసం మరియు నమాజులు పాటించడం లాంటి విధులతో పాటు తన తల్లి పట్ల ఎంతో ఉత్తమంగా మెలిగినందుకు తల్లి యొక్క సేవ చేస్తూ ఉన్నందుకు అలాగే మహాశివులారా అబు దహ్దాహ్ అని ఒక సహాబి ప్రవక్త సల్లల్లాహు అలైస్ల్లంపై ఒక ఆయత్ అవతరించింది ఎవరైతే అల్లాహ్ కొరకు ఉత్తమమైన అపు ఇస్తారో అల్లాహు తాల తిరిగి అతనికి ఎన్నో రేట్లుగా ఉత్తమమైన రూపంలో అతనికి సత్ఫలితం ప్రసాదిస్తాడు అప్పుడు అబూ దహ్ద ప్రవక్త సల్లల్లాహు అలెస్లం వద్దకు వచ్చి ప్రవక్త అల్లాహ్ మాతోని అప్పు కోరుతున్నాడా వాటికి బదులుగా మాకు ఎన్నో రేట్లుగా సత్ఫలితాలు ప్రసాదించాలని మాకు వాగ్దానం చేస్తున్నాడా అయితే ఇదిగోండి నా ఈ తోట ఇందులో ఆరు వందల చెట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా నేను అల్లాహ సంతోషానికి అల్లా నుండి స్వర్గం పొందడానికి నేను అల్లాహరకు దానం చేసేస్తున్నాను ఆ సందర్భంలో ప్రవక్త సలహు సలం వారికి స్వర్గం యొక్క శుభవార్త ఇచ్చారు మరో ఉల్లేఖనంలో ఉంది ఒక సందర్భంలో అబు దహదీ అల్లాహు తాలా అనుహో ఒక వ్యక్తి మరో వ్యక్తికి ఒక ఖజూరపు చెట్టు తన మధ్య తన యొక్క పొరుగు మధ్య ఒక ఖజూరపు చెట్టు విషయంలో ఏదో గొడవ వస్తున్న సందర్భంలో ప్రవక్త అతనికి చెప్పారు నీవు ఆ చెట్టు అతనికి ఇచ్చేసేయి దానికి బదులుగా స్వర్గంలో నీకు ఇంతకంటే ఉత్తమమైన ఒక ఖజూరపు చెట్టు లభిస్తుంది అంటే ఆ వ్యక్తి వినిపించుకోలేదు అప్పుడు అబూ దహదా ఉండి ప్రవక్త ఒకవేళ నేను ఆ చెట్టుకు బదులుగా నా యొక్క తోట మొత్తాన్ని దానం చేసేస్తే స్వర్గంలో నాకు ఆ చెట్టు లభిస్తుందా అంటే ప్రవక్త సల్లల్లాహు అనే సలం తప్పకుండా లభిస్తుంది అని శుభవార్త ఇచ్చారు అప్పుడు అబూ దహదల్లాహో తనను ఆ వ్యక్తి ఒక చెట్టుకు బదులుగా తన మొత్తం తోటను ఆరు వందల చెట్లు ఉన్నటువంటి టోటల్ తోటను అతని గురించి ఇచ్చేశారు ఈ విధంగా మహాశివులారా ఆనాటి కాలంలో ఆ సహాబాలు ఎవరైతే ఇహలోకానికి ప్రాధాన్యతనివ్వకుండా ఇహలోక వ్యామోహంలో పడకుండా పరలోకం పరలోకంలో శాశ్వతంగా ఉండే ఆ వరాల స్వర్గం దాని గురించి పాటుపడేవారు సాబిత్ బిన్ కైస్ ఒక సహాబీ స్వాభావికంగా ఆయన యొక్క గొంతు కొంచెం ఎక్కువగా ఉండే మాట్లాడే సందర్భంలో గొంతు ఎత్తి మాట్లాడేవారు కావాలని కాదు ప్రకృతిపరంగా ఆయన అలాగే ఉండే అయితే ఒకసారి అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ప్రవక్త సలల్లాహలైస్లంపై ఈ ఆయతులు అవతరింపజేశాడు ప్రవక్త స్వరాని కంటే మీ స్వరాన్ని మీరు పెంచకండి మరియు మీరు పరస్పరం ఎలా ఒకరికొకరు పిలుచుకుంటారో ఆ విధంగా ప్రవక్త సలల్లాహు అలైవలం వారిని పిలువకండి ఇలాగనక మీరు చేస్తే మీకు తెలియకుండానే మీ యొక్క సత్కార్యాలన్నీ కూడా వృధా అయిపోతాయి ఈ ఆయత విన్న వెంటనే ఎంతో బాధపడుతూ సాబిద్ బిన్ ఖైస్ తన ఇంట్లోనే ఉండిపోయాడు ప్రవక్త సల్లల్లాహులేసల్లం ఒక నమాజ్లో కనబడలేదు రెండో నమాజులో కనబడలేదు రెండో రోజు కూడా కనబట్టం లేదు సాబిద్ బిన్ ఖైస్ పరిస్థితి ఏంటి అని అడిగితే అతని పక్కన ఉన్న ఒక వ్యక్తి ప్రవక్త నేను వివరం మీకు తెలుసుకొని చెబుతాను అని అన్నాడు తెలుసుకొని ప్రవక్త సలాసలం వద్దకు వచ్చారు ప్రవక్త మీపై ఈ ఆయత ఏదైతే అవతరించిందో దాని విషయంలో అతను భయపడి ఇక నేను నరకవాసినైపోయాను కదా ఇక నా గొంతు ప్రవక్త సలహలం వారికి అంటే ఎత్తుగా ఉంది కదా అని చాలా బాధపడుతున్నారు అప్పుడు ఆ సందర్భంలో ప్రవక్త సలల్లాహలూ సలం తెలిపారు కాదు అతని గురించి ఈ అవతరించలేదు అతను స్వర్గవాసుల్లో ఒకడు అల్లాహు బ గమనించండి కావాలని ఎవరు కూడా కావాలని సహాబాలు ప్రవక్త సలల్లా ఉలేసల ముందు గొంతు ఎత్తి మాట్లాడలేదు మరియు సాబిద్బిన్ కైస్ యొక్క గొంతు స్వాభావికంగా అలా ఉంది కానీ వారికి ఆయతులు విన్న వెంటనే ఇంత భయం కలిగేది ఈ రోజుల్లో ఎన్నో ఆయతులు వింటాము ఎన్నో నరక శిక్షల గురించి మనం వింటాము స్వర్గ శుభవార్తల గురించి మనం ఎన్నో విషయాలు వింటాము అయినా కానీ సత్కార్యాల వైపునకు ముందుకు రావడంలో పాపకార్యాల నుండి దూరం ఉండడంలో మనం మన పరిస్థితి ఎలా ఉంది ఒకసారి ఇతాబిద్ బిన్ ఖైస్ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇతాబిద్ బిన్ ఖైస్ విషయాన్ని మనం మన మదిలో ఫ్రెష్గా ఉంచుకొని మాటి మాటికి ఆలోచిస్తూ ఉండాలి మనం ఇంతవరకు శుభవార్తలు విని సత్కార్యాల్లో ముందుకు వెళ్తున్నాము హెచ్చరికలు విని పాపాల నుండి దూరం ఉంటున్నాము అలాగే సోదరులారా సోదరి మనులారా సోదరి మనులారా గురించి ఒక మంచి సంఘటన సహీ బుఖారి సహీ ముస్లింలు వచ్చిన హదీఫ్ ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలస్లం వారి వద్దకు ఒకసారి ఒక స్త్రీ వచ్చింది ఆమె రంగు నలుపుగా ఉంది మరి ఆమె వచ్చి ఏం చెప్పింది ప్రవక్త నాకు పిడ్స్ వచ్చి పడిపోయే రోగం ఉన్నది మిరిగి అని వై అని పిడ్స్ అని ఏదైతే అంటామో చేతులన్నీ బిగుచుకుపోయి పనులు కొరుక్కుంటూ స్పృహ తప్పిపోయి పడిపోతారు నోటి నుండి కఫ్ వస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో నాలుకను కూడా తమ పనుల మధ్యలో కొరుక్కుంటారు కాళ్ళు చేతులు చల్లబడిపోతాయి అయితే ప్రవక్త పిడిస్ రోగం వచ్చి నేను పడిపోతూ ఉంటాను అల్లాహతో మీరు దువా చేయండి అల్లా నాకు స్వస్థత కలిగించాలి అని అల్లాహోక్ అప్పుడు ప్రవక్త అసలు అల్లాహలేసలం చెప్పారు నీవు కోరుకుంటే నీ కొరకు నేను దువా చేస్తాను అల్లాహ తలుచుకుంటే షఫా ఇవ్వగలుగుతాడు స్వస్థత ప్రసాదించగలుగుతాడు కానీ ఒకవేళ నీవు ఈ రోగంపై सहनम वहिस्ते नीक स्वर्ग शुभवार्ता नी ग सहन वहिस्ते नीर्गम शुभवार्ता अवक्ता सलूसम वही शुभवार्ता वि आम सी प्रवक्ता स्वर्ग पा नहनम वहिस्ता काुआ मात्र तपक ची अदेटे आ सदर्भ ना वस्त्र विपड़कं नरदा उड़ा ने बेपरदा का कुंडा मेर दुआ ची अल्लाह अकबर इकड़ा हदीस द्वारा मन एनो गुणपाठी कष्ट वचित आनाट कल्पनी स्त्री एला सहन वहव ఆ సహనం ఎందుకు వహించేవారు స్వర్గం లభిస్తుంది అని మహాశివులారా స్త్రీ అంత బాధలో అంత కష్టంలో ఉన్నప్పటికీ పిట్స్ యొక్క రోగం ఎంత బాధాకరమైనదో ఆ బాధలో ఉన్నవారికి కాదు చూసే వాళ్ళకు కూడా అర్థమవుతుంది అయినా ఆమె స్వర్గాన్ని పొందడానికై దానిని నేను సహించుకుంటాను అని అన్నది ఇంత కష్టం వచ్చినప్పటికీ కూడా శరీరం నుండి పరద దిగిపోవడం దుస్తులు వస్త్రాలు శరీర భాగం నుండి జారిపోవడం ఇది ఎంత కూడా ఇష్టపడలేదు అల్లాహుబర్ గమనించండి ఈ రోగం పట్ల నేను సహనం వహిస్తాను ఆ స్వర్గాన్ని పొందడానికి కానీ మీరు దువా చేయండి నా శరీరం నుండి నా వస్త్రాలు జారిపోకూడదు అని ఈ రోజుల్లో అల్లాహుతాలా మనందరి స్త్రీలకు వారి యొక్క వస్త్రాలు వారి శరీరాల నుండి జారిపోకుండా ఉండడానికి వారు జాగ్రత్త పడే విధంగా వారికి సద్భాగ్యం ప్రసాదించుగాక మహాశివులారా జీద్ బిన్ అమర్బిన్ నుఫైల్ ఇతని గురించి కూడా ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం స్వర్గం యొక్క శుభవార్త ఇచ్చారు అయితే ఈ జైద్ ఎవరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అయిస్లం వారికి ప్రవక్త పదవి లభించక ముందే ఈహలోకంలో నుండి పరలోకం వైపునకు పయనమయ్యారు కానీ ఆ సందర్భంలో కూడా అతను మక్కాలో నలువైపుల విగ్రహ రాధన ప్రబలి ఉన్నప్పటికీ అతను మాత్రం తౌహీద్పై దైవ ఏకత్వంపై స్థిరంగా ఉన్నారు మాటి మాటికి ప్రజలకు చెబుతూ ఉండేవారు మీరు ఈ విగ్రహారాధన ఏదైతే చేస్తున్నారో మన ప్రవక్త ఇబ్రాహీం మరియు ఇస్మాయిల్ అలీహీ ముస్లాం ధర్మం కాదు అల్లాహకు ఇది ఎంత మాత్రం ఇష్టం లేదు ఆ కారణంగా అల్లాహుతాల అతనికి స్వర్గం ప్రసాదించాడు ఈ రోజుల్లో మన నాన్నగారు మన తాతగారు మన భార్య మన భర్త మన ఫలానా మన ఫలానా నన్ను ఎదిరిస్తున్నారు వారు ఈ సత్య విషయాన్ని అర్థం చేసుకోవడం లేదు అందుగురించి నేను కూడా సత్య ధర్మాన్ని స్వీకరించను అని కొందరు ఉంటారు వారికి సత్యం తెలిసిపోతుంది వారికి ధర్మం ఏమిటో ఏకదైవారాధన ఘనత ఏమిటో విగ్రహారాధన యొక్క నష్టం ఏమిటో తెలిసిపోతుంది అయినా ప్రజల్ని సమాజాన్ని చూసుకుంటూ వెనుక ఉంటారు అయితే వారి నలువైపులా ఆ ఏకైక సృష్టికర్తను మరిచిపోయిన వారు ఉన్నప్పటికీ అతనికి ఆ ఏకైక సృష్టికర్త అతని యొక్క ఆరాధనయే నిజము అన్న విషయం తెలిసినప్పటికీ అతను జయీద్ బిన్ అమర్బిన్ నుఫైల్ లాంటి ఆదర్శాన్ని అవలంబించి ధర్మంపై స్థిరంగా ఉండే ప్రయత్నం చేయాలి సాధ్యమైనంత వరకు అల్లాహతాల మన యొక్క ఆంతర్యాన్ని ఎరిగినవాడు అందుగురించి మనం ధర్మాన్ని స్వీకరించి ధర్మంపై స్థిరంగా ఉండే ప్రయత్నం చేయాలి ఇక మహాశివులారా స్వర్గం శుభవార్త ఇవ్వబడిన వారిలో ఒకరు ఆమె కూడా స్త్రీ అల్లాహుబరా ఎవరు మాషిత బింతి ఫిర్వున్ ఫిరోన్ అగ్రరాజు అని దుష్టుడు దౌర్జన్య పరుడు అన్యాయంగా పుట్టిన మగ పిల్లల్ని చంపినవాడు ఆ ఫిరోన్ కూతురి యొక్క బానిస ఫిరోన్ కూతురికి జడలు వేసే యొక్క స్త్రీ ఆ స్త్రీ సంఘటన ఏమిటి ఒక సందర్భంలో ఆమె ప్రవక్త మూసా అలీస్లాం యొక్క బోధన విన్నది ఆమెకు తెలిసిపోయింది ఫిరాౌన్ నన్ను పుట్టించిన కాదు నాకు ప్రభువు కాదు అలాంటప్పుడు నేను అతనికి ఎందుకు తల అతనికి ఎందుకు సాష్ట్రాంగ పడాలి అతన్ని నేను నా దేవునిగా ఎందుకు నమ్మాలి నా అసలైన దేవుడు ఆపై ఉన్నవాడు ఆయనే మా అందరిని సృష్టించినవాడు అయితే ఒక సందర్భంలో ఆమే ఫిరోన్ యొక్క కూతురికి జడ వేస్తూ ఉంది వేస్తూ వేస్తూ దువ్వెన కింద పడిపోతుంది బిస్మిల్లా అంటూ కిందపడిన పడిన దువ్వెనను తీసుకుంటుంది ఫిరోన్ కూతురు నీవు అల్లా అని ఎవరిని నా తండ్రినా అని అడిగింది అప్పుడు దూస్తూ ఉన్న పని కాదు మీ తండ్రిని నన్ను నిన్ను అందరినీ పుట్టించిన ఆ ప్రభువుని నేను స్మరిస్తున్నాను ఆ ప్రభు యొక్క ఉత్తమ నామాన్ని నేను స్మరించాను అని చెప్పింది వెంటనే ఆ కూతురు ఆమె విషయం తన తండ్రికి తెలిపింది ఫిరాన్ ఆమెను పిలిచి నేను కాకుండా ఇంకా వేరే ఎవరినైనా నీవు నీకు ప్రభువుగా నమ్ముతున్నావా అవును అని ఆమె సమాధానం చెప్పింది అప్పుడు ఫిరాన్ ఒక చాలా పెద్ద ఇత్తడి గంజు తీసుకొచ్చి అందులో నూనె పోసి దానిని చాలా మసలు పెట్టాడు ఆ తర్వాత ఆమె యొక్క సంతానాన్ని ఆమె ముందు తీసుకొచ్చి వీరందరినీ కూడా దీంట్లో వేసి శిక్షిస్తాను నీవు నీ ధర్మం నుండి తొలగిపో నన్ను ప్రభువుగా నమ్ము అని బలివి చేశాడు ఆ బలవంతాన్ని ఒప్పుకోలేదు నీది ఏదైనా చివరి కోరిక ఉందా అని అడిగాడు ఫిరావున్ అవును ఏమిటంటే నన్ను నా యొక్క సంతానం యొక్క ఎముకల్ని ఒకే చోట సమాధిపెట్టు అని ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఆమె తన విశ్వాసం నుండి తొలగిపోవాలి అని ఒక్క విషయాన్ని కూడా ఆమె ఒప్పుకోలేదు ఒక్కొక్కటి చేసి పెద్ద కొడుకును ఆ తర్వాత రెండో కొడుకును ఆ తర్వాత మూడో కొడుకును ఈ విధంగా ఆమె సంతానాన్ని తీసుకొచ్చి ఆ కాగిన నూనెలో పడవేయడం జరిగింది ఆమె తన కళ్ళ ముందు సంతానాన్ని కాలుతూ క్షణాల్లో ఎముకలుగా మారిపోతూ చూసింది చివరికి ఆమె ఒడిలో ఉన్నటువంటి పాలు త్రాగుతున్న చంటి పిల్లను కూడా ఆ దౌర్జన్య పరుడు వదలలేదు ఆ సందర్భంలో ఆమె సంకోచించింది ఆ పిల్లవాని గురి విషయంలో అంతలోనే అల్లాహోత అలా ఆ సృష్టికర్త అయిన అల్లా ఆ పసిబాలునికి కూడా మాట్లాడే అటువంటి శక్తి ఇచ్చి ఓ అమ్మా నీవు సత్యంపై ఉన్నావు ఎందుకు భయపడుతున్నావు అని చెప్పాడు మరో ఉల్లేఖనంలో ఉంది ప్రవక్త సలల్లాహీ సలం తెలిపారు ఆ సందర్భంలో అల్లాహోత ఆ బాలునికి మాట్లాడే శక్తి కలిగించాడు ఆ బాలుడు చెప్పాడు ఓ అమ్మా ఇహలోక శిక్ష నరక శిక్ష ముందు ఏమీ లెక్కలేదు ఈ మాట వింటనే ఆమె తన యొక్క ఆ చంటి బాలునితో పాటు ఆ నూనెలో వేయబడింది ఆమె అంతలోనే కాలిపోయింది అయితే ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం స్వర్గంలో ఆమె యొక్క కోటను అందులో నుండి వస్తున్న సువాసనను ఆఘ్రానించారు ఇది ఎవరిది అని అడిగినప్పుడు జిబ్రీల మీన్ చెప్పారు ఇది మాషి తత్వింతి ఫిరాన్ ఫిరాన్ కూతురికి దూసి జడ వేసే ఆ పని యొక్క ఇల్లు అక్కడి నుండి వస్తున్నటువంటి సువాసన అని చెప్పారు అయితే మహాశివులారా గమనించండి సోదరి మనులారా గమనించండి ఈ రోజుల్లో నా భర్త మంచివాడు కాడు నా కొడుకు చాలా దుష్టుడు నా మీద చాలా పనుల భారాలు ఉన్నాయి ఈ విధంగా ఎన్నో సాకులు చెప్పుకొని మనం నమాజ్ వదిలేస్తున్నాము ఎన్నో సాకులు చెప్పుకొని ధర్మ విషయాలు నేర్చుకోవడం మానేస్తున్నాము ఎన్నో సాకులు చెప్పుకొని ధర్మం తెలిసినప్పటికీ దానిని అర్థం చేసుకొని స్థిరంగా దానిపై ఉండి ఆచరించే విషయంలో మనం వెనుక మరియు మనకంటే పూర్వీకులైన ఆ స్త్రీలు లాంటి దౌర్జన్య పనుల దగ్గర ఉండి కూడా ఈ శిక్షను పరలోక శిక్ష అంటే చాలా తేలికగా భావించిన వాళ్ళు ఎలాంటి గొప్ప అదృష్టాన్ని పొందారు స్వర్గం యొక్క శుభవార్త ఈరోజు వారి గురించి ఏదైతే ఇవ్వబడిందో మనం కూడా వింటున్నాము అంటే వారి యొక్క అదృష్టం ఎంత మంచిదో గమనించండి మీరు కూడా అలాగే ముందుకు వచ్చేసేయండి స్వర్గం దాని గురించి మనం సంపూర్ణంగా ఈ దాని రుచి చూడలేము అయితే మహాశివులారా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఎపిసోడులు కావచ్చు वीटन सारांशमेटी मन साध्यमंत वो स्वर्ग में चर्पे सत्कार स्वर्ग में चर्पे विश्वासा अवलबं अब मन को अन्नी रक मेलू अन्नी रक मंचतना अं रक लाभ कल मरेवर योक लाभा प्राधान्यता वो ग्रहित ఇహ లోకంలో ఎన్ని సంవత్సరాలు మనం జీవించనున్నాము ఎన్ని సంవత్సరాలు మనం జీవించనున్నాము ఎన్ని సంవత్సరాల వరకు ఇహలోక సుఖ సౌఖ్యాలు మనకు మనతో మన వెంట ఉంటాయి ఒకరోజు కాకుండా ఒకరోజు అంతమయ్యేటి ఉన్నాయి అప్పుడు ఎప్పుడైతే మనం పరలోకంలో చేరుతామో లంయల్బసు ఇల్ల అశీయతన్ ఔదు ఉదయం యొక్క కొంత భాగంలో లేదా సాయంకాలం యొక్క కొంత భాగమే మనం ఇహలోకంలో ఉన్నాము అని అనిపిస్తుంది డెబ్బై సంవత్సరాలు జీవించిన ఎనభై సంవత్సరాలు జీవించిన అరవై సంవత్సరాలు జీవించిన ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ పరలోకంలో చేరిన వెంటనే అక్కడి యొక్క ఆ పరిస్థితి ఏదైతే ఉంటుందో దాన్ని గమనించిన వ్యక్తి ఇహ లోకంలో ఎన్ని రోజులు ఉన్నావు అని ప్రశ్నిస్తే ఎక్కడా మేము సంవత్సరాల తరబడి ఇహలోకంలో లేము కదా కొంతేపు ఒక ఉదయమో ఒక సాయంత్రమో వా దాని యొక్క కొంత భాగం మాత్రమే ఉన్నాము అని చెప్పుకుంటారు ఈ విధంగా మహాశివులారా స్వర్గం అక్కడ మనం చేరామంటే ఇహలోక కష్టాలన్నీ కూడా మర్చిపోతాము దీనికి సంబంధించిన హీ ఇంతకుముందే మనం విని ఉన్నాము అల్లా యొక్క దయతో తరువా ఈ భాగాల్లో స్వర్గవాసుల యొక్క ఆహారం వారి యొక్క పానీయాలు వారి యొక్క వస్త్రాలు మరియు ఇంకా వారికి ఎలాంటి వరాలు లభిస్తాయి అన్ని వరాల కంటే అతి గొప్ప వరం అల్లా యొక్క దర్శనం అల్లా యొక్క సంతృష్టి దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇన్షాల్లా మనం తెలుసుకోబోతున్నాము ఇవన్నీ మనం చర్చించుకున్న తర్వాత తెలుసుకున్న తర్వాత ప్రత్యేకంగా ఒక ముఖ్యమైన శీర్షిక ఏ సత్కార్యాలు స్వర్గంలో చేరటానికి కారణమవుతాయో అవి కూడా ఇన్షాల్లా మనం తెలుసుకుందాము అలా మనందరినీ కూడా స్వర్గంలోకి చేర్పించుగాక అసలాం వరహమీ వబర్కత